చాలామంది కాలేజ్ అయిపోతూనే ఇంకా పుస్తకాలకి గుడ్ బై చెప్తారు అయిపోయింది అనుకుంటారు ఇంకా పుస్తకాలు చదివి స్టేజ్ అయిపోయింది మాకు అనుకుంటారు పిచ్చోల్డ్ పుస్తకాల్లో ఉన్నంత ఆనందం మరో దాంట్లో లేదు అందులో ఎంత వినోదం ఉందో ఎంత విజ్ఞానం ఉందో ఎంత విశ్రాంతి ఉందో మహానుభావులు పుస్తకాలు చదువుతుంటే గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదువుతుంటే ఎంతో విశ్రాంతి ఎంతో వినోదం ఎంతో ఆనందం షేక్స్పియర్ చదవకపోతే వాడి జీవితమే వేస్ట్ చార్ల్స్ డికన్స్ చదవకపోతే వాడి జీవితమే వేస్ట్ కనుక ఊరికి సినిమా పోయి ఆనందాన్ని పొందుతున్నాడు కానీ ఇంట్లో కూర్చుని ఆనందం పొందలేదు అనుకుంటున్నాడు సినిమాకి పోతేనే ఆనందం టీవీ ముందు కూర్చుంటేనే ఆనందం టీవీ అద్భుతమైన ఆనందం కానీ టీవీ ఒక్కటే ఆనందం కాదు పుస్తకాలు అద్భుతమైన ఆనందం పుస్తకాలు ఒక్కటే ఆనందం కాదు పుస్తకాలు చూడాలి టీవీ చూడాలి ఈ రెండు ఒక్కటే ఇవి రెండే ఆనందం కాదు క్రికెట్ కూడా ఆడాలి వంట కూడా నేర్చుకోవాలి ధ్యానం కూడా చేయాలి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి అది ఎంతకన్నా ఎంత ఆనందమో కనుక జీవితంలో ఏ ఒక్క ఆనందానికి మనం దూరం కాకూడదు అన్ని ఆనందాలను పొందాలి భౌతికంగా మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా పక్కింటి వాళ్ళతో మనం మాట్లాడు మాట్లాడము మనం నాకేం పట్టింది వాడితో మాట్లాడడానికి వాడితో మిత్రత్వం చేసుకుంటే ఏమో కొత్త ఆనందాలు మనకేమో దారి చూపిస్తాడేమో మనకేం తెలుసు మన దగ్గర లేని క్యాసెట్ కిషోర్ కుమార్ క్యాసెట్ వాడి దగ్గర ఉందేమో వాటితో మిత్రత్వం చేసుకుంటే ఆ కిషోర్ కుమార్ క్యాసెట్ మనకి ఇస్తాడు మనం దాన్ని ఎంజాయ్ చేయవచ్చు తిరుపతి పట్టణం ఉంది చుట్టుపక్కల చక్కటి అడవులు ఉన్నాయి కానీ అడవులోకి ఎవడో వెళ్ళు ఈ యొక్క సిమెంట్ బిల్డింగ్లోనే మగ్గుతూ ఉంటాడు కాస్త అలా అడవుల్లోకి వెళ్తే శేషాచల కొండలోకి వెళ్తే ఎంత ఆనందము ట్రెక్కింగ్లు చేస్తే ఎంత ఆనందము రాయి మీద పడుకుంటే ఎంత ఆనందము అలాగే వర్షం వస్తుందనుకోండి ఇంట్లోకి పరిగెత్తుతాడు వర్షంలోకి పరిగెత్తాలి రోడ్డు మీద పరిగెత్తాలి ప్రీష్ ఎవర్ బాత్ ఎంత బాగుంటుందో ఇవన్నీ ఆనంద సూత్రాలు మనిషి ఎప్పుడూ ఆనందంగా జీవించాలి అలెగ్జాండర్ ప్రపంచాన్నంత ధ్వంసం చేసి నేను గొప్ప విజయాన్ని సాధించాననుకుని తనకు తిరుగు ప్రయాణంలో తన సొంత దేశానికి చేరువ అవుతున్న సమయంలో ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఏమున్నాయో చూడటానికి వింతటి విశేషాలు అడిగినప్పుడు ఏమీ లేవు స్వామి ఒక ముసలివాడు ఉన్నాడు డయోజినిస్ అని చెప్పేసి చాలా గొప్ప యోగి అంట అతనే గొప్ప ప్రఖ్యాతి ఉన్నవాడు అన్నారు అయితే అతను నా దగ్గర తీసుకురండి నేను అతన్ని చూస్తాను మాట్లాడుతాను అన్నాడు అలెగ్జాండర్ వాడు చెప్పారు అతను మీ దగ్గరకు రాడండి కావాలంటే మీరే అతని దగ్గరికి వెళ్ళాలి అతను పట్టుకురంటరా అని చెప్పేసి శాసిస్తాడు భటులు అతని దగ్గరికి వెళ్తారు కానీ అతను తీసుకురాలేకపోతారు అప్పుడు అలెగ్జాండరే ఆయా డయోజినిస్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్తాడు డయోజినిస్ నీ అడుగుతాడు అలెగ్జాండర్ ఏమిటి నీ ప్రత్యేకత అని చెప్పేసి అంటే డయోజనీస్ అడుగుతాడు నేను చెప్పే ముందురా నేనుకో ప్రశ్న అడుగుతాను నువ్వెందుకు ఈ రాజ్యాలన్నీ కొల్లగొట్టావు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా హాయిగా జీవిస్తాను ఈ యొక్క సంపదలతో సిరితో ప్రఖ్యాతితో అని అంటాడు అవన్నీ ఏమీ లేకుండానే నేను చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ఆనందంగా జీవిస్తున్నాను అని డయోజనీస్ అంటాడు ఆనందంగా జీవించడం కోసం ఇవన్నీ సంపాదించావు దానికోసం ఎంతో కష్టపడ్డావు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఆనందంగా జీవిస్తున్నాను అది నా ప్రత్యేకత అన్నాడు డయోజినిస్ అలాగే చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది డయోజినిస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు అనుక్షణము అని ప్రశ్న వేశారు అప్పుడు ఆ డయోజినిస్ చెప్పారు పొద్దున లేవంగానే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ప్రతిరోజు ఈవాళ్ళ నేను ఆనందంగా ఉంటాను ఏది ఏమైనా సరే అంతే ఆ నిర్ణయం తీసుకు కనుక ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతాను ఎండైనా వానైనా కలిమైనా లేమైనా భోజనం దొరికినా దొరక్కపోయినా ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాను కనుక అదేవిధంగా ప్రతిరోజు పొద్దున్న నిర్ణయం తీసుకుంటాను కనుకనే ఆనందంగా ఉండగలుగుతున్నాను అని జవాబు చెప్పాడు ఇది అద్భుతమైన సూత్రం ఆనంద సూత్రం ఆనందశాస్త్ర సూత్రం కనుక ఒక దాన్ని నిర్ణయించుకుంటేనే అది సాధిస్తాం ఎలాగంటే నేను సంగీతం నేర్చుకోవాలి అని ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ సంగీతం నేర్చుకుంటాం నిర్ణయం లేనప్పుడు వస్తుందో రాదో చేస్తామో చేయమో సంగీతం ఎప్పటికీ రాదు నేను ఆనందంగా జీవించాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అని ఒక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాయి ఎందుకంటే మనం నిర్ణయం తీసుకున్నాం కనుక ఆనందంగా ఉంటాం కనుక అది సూత్రం నిర్ణయం తీసుకోవాలి నేను ఇవాళ ఆనందంగా ఉంటాను ఎట్టి పరిస్థితిలోనైనా పక్కవాడు గాడిదా అని తిడతాడు అయినా నేను నిర్ణయం తీసుకు చేసుకున్నాను కదా పొద్దునే కనుక నాకేమీ బాధే లేదు ఎందుకంటే పొద్దునే నేను నిర్ణయం చేసుకున్నాను ఎవడు ఏమైనా సరే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే నిర్ణయం తీసుకున్నామనుకోండి ఇవాళంతా నేను లంకణ ఉంటాను ఏమీ తినను అని చెప్పేసి ఆ రోజు వాడికి ఏం తినడానికి దొరకదు అనుకోండి ఎడవడు ఎందుకంటే ఎలానూ నిర్ణయం తీసుకున్నాడు ఏమి తినదని చెప్పేసి దొరికినా తిండు దొరకపోయినా బాధలేదు ఇవాళ బాగా తింటాను అని నిర్ణయం చేసుకుంటాను అనుకోండి వాడికి ఆ రోజు ఏమి దొరకదు అప్పుడు వాడు బాధపడతాడు ఎందుకంటే తినడానికి రెడీ అయిపోయాడు కానీ ఏమి తినడానికి దొరకలేదు వాడి వాడి బాధ వర్ణనా తీసు నేను ఇవాళ అంతా తింటానని నిర్ణయం చేసుకున్నవాడు వాడికి ఏదో ఒకటి కొత్తగా దొరుకుతూనే ఉంటాడు ఏ ఇంట్లో వెళ్ళినా దొరికితే ఆనందం దొరకపోతే దుఃఖం కానీ నేను ఇవాళ ఏది తినను అని నిర్ణయం వాడికి ఏది దొరకపోయినా ఆనందం ఎందుకంటే నిర్ణయం చేసుకున్నాడు కనుక పొద్దున్నే ప్రతిరోజు లేవంగానే ఇవాళ నాకు ధ్యానంలో అనుభవం వచ్చినా రాకపోయినా నాకు భగవద్గీత శ్లోకం అర్థమైనా కాకపోయినా ఆఫీస్ తిట్టినా పొగిడినా ఇంట్లో పెళ్ళాం తన్న లేదా ముద్దు పెట్టుకున్నా క్రికెట్లో ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినా లేదా సెంచరీ కొట్టినా ఇవాళ నేను ఆనందంగానే ఉంటాను అని నిర్ణయం చేసుకుని వెళ్ళినప్పుడు క్రికెట్లో వెంటనే ఫస్ట్ బాల్గా అవుట్ అయినా వాడు పక్కపక్క నవ్వుకుంటూ వస్తాడు ఎందుకంటే వాడు నిర్ణయం పొద్దునే చేసుకున్నాడు అది చేసుకోకపోతే ఫస్ట్ బాల్లో అవుట్ అయితే ఏడుస్తూ వస్తాడు కనుక ఈ విషయం చెప్పాడు ఆ అద్భుతమైన డయోజినిస్ అనే గొప్ప ఆనంద శాస్త్రజ్ఞ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఇలాంటి వాటిన్నింటినీ ప్రపంచ వాంగ్మయంలోంచి ప్రపంచ సాహిత్యం నుంచి బయటికి తీస్తుంది అది అందరికీ ప్రచారం చేస్తూ ఎలాగైతే ధ్యాన సూత్రాలను ఆత్మజ్ఞాన సూత్రాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీసు వెలికి ఎలాగైతే ధర్మ సూత్రాలను బుద్ధ పిరమిడ్ పార్టీ వెలికి అలాగే ఆనంద సూత్రాలను ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమి అకాడమీసు వెలికి ప్రజలకు బోధిస్తాయి తద్వారా ప్రజలందరూ కూడాను నిత్యము అనుక్షణము ఆనందంగా జీవించడానికి మార్గదర్శకులు అవుతారు ఈ యొక్క ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ యొక్క మాస్టర్స్ ప్రొఫెసర్స్ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ బోధించాలి చిన్నపిల్లలకి ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే నువ్వు డాక్టర్ అయితేనే నీకు ఆనందం నువ్వు ఇంజనీర్ అయితేనే ఆనందం లేకపోతే ఆనందం లేదు అని ఆ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తాడు వారికి మెడికల్ కాలేజీలో సీటు రాకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు నా జీవితంలో కూడా వెళ్ళాను జరిగింది నాకు మెడికల్ కాలేజీలో సీటు రాలేదు నేను హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద తిరిగానిక ఎప్పుడు దూగుదామని చెప్పేసి నా తల్లిదండ్రులు ఆ విధమైన మూర్ఖ భావన నాలో ప్రవేశపెట్టారు నన్ను దుఃఖగామనం చేశారు మెడికల్ కాలేజీలో సీటు రాకపోతే నా జీవితం బతుకు నా అని నాకు భావన కల్పించారు నన్ను నాకు దుఃఖాన్ని కలిగించారు నేను నా పిల్లలకి అలా చెప్పలేదు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నువ్వు మున్సిపాలిటీ స్వీపర్గా ఉన్నా ఆనందంగా జీవించవచ్చు డాక్టర్ ఇంజనీర్ ఏమి కావలేదు అని నేను వాళ్ళందరికీ బోధిస్తున్నా కనుక వాళ్ళు నిత్యము ఆనందంగా జీవిస్తున్నారు ఒక మార్కు తక్కువైనా రెండు మార్కులు ఎక్కువైనా వాళ్ళకి ఎటువంటి బాధ లేదు కనుక ఆ విధంగా ఆత్మజ్ఞాన పరంగా వాళ్ళు పిల్లలు పెరిగారు కనుక నా పిల్లలు అద్భుతమైన ఆనందంలో ఎప్పుడూ జీవిస్తుంటారు వాళ్ళకి ఎప్పుడు దుఃఖమే లేదు కానీ నా యొక్క మూర్ఖ తల్లిదండ్రుల కింద నేను ఎంతో దుఃఖం అనుభవించాను ఆత్మహత్య కూడా చేసుకోవడానికి రెడీ అయ్యాను ట్యాంక్ వన్ మీద తిరిగాను హైదరాబాద్ ట్యాంక్ వన్లో కానీ నీళ్లు చాలా చల్లగా ఉంటాయని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను అదే వేడి నీళ్లు ఉండేట్లయితే దూకి ఉండేవాడిని వాడు ఎందుకంటే నాకు చాలా నీళ్లు పడవు ఈ ఆనందశాస్త్రాన్ని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఒక కంపల్సరీ సబ్జెక్టుగా అందరికి ప్రబోధించాలి ధ్యాన విద్య లాగో ఆనంద విద్య కూడాను కంపల్సరీగా ఉండాలి ధ్యాన విద్య కంపల్సరీ చేసినప్పుడే అందరూ ధ్యానం చేస్తారు జీవితం అర్థం తెలుసుకుంటారు ఆనంద విద్య ప్రబోధించినప్పుడే దాన్ని అధ్యయనం చేసినప్పుడే అందరూ ఆనందంగా జీవిస్తారు డబ్బులో ఆనందం లేదు ఆనందంలో ఆనందం ఉంది డబ్బులో డబ్బు ఉంది ఆనందంలో ఆనందం ఉంది డబ్బులో ఆనందం ఉందనుకుంటున్నారు ఆనందంలోనే ఆనందం ఉంది అని తెలుసుకోవడమే మౌలికమైన ఆనందశాస్త్ర సూత్రాన్ని తెలుసుకుని ఉండడము ఇది మనకి డయోజనీస్ యొక్క చరిత్ర ద్వారా మనకి చక్కగా విషదమైంది ఒక అద్భుతమైన సూత్రము రిచార్డ్ బాక్ అని గ్రేట్ మాస్టర్ మనకి ఇచ్చాడు దాని గురించి కొంత తెలుసుకుందాం And even all, and the mark of your ignorance is the depth of your belief in injustice and tragedy. That means, You are the only one who is suffering and the only one who is suffering. You are the only one who is suffering. If we are suffering, we are suffering and suffering. Because we are suffering. కనుక అజ్ఞానాన్ని తీసేస్తే మన దుఃఖాన్ని తీసేస్తాం మన దుఃఖానికి కారణం మన అజ్ఞానం అంతేకాని పక్కవాడు కాదు పక్కవాడు అనుకుంటాం మనం వచ్చిన గొడవ అంతా ఎప్పుడైతే మన దుఃఖానికి మనమే కారణం అని తెలుసుకున్నప్పుడు ఆ కారణాన్ని మనం తీసేస్తాము మన దుఃఖాన్ని పోగొట్టుకుంటామో ఆనందమయులం అవుతాము ఏది చేస్తే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటామో అదే చేయాలి పక్క వాడి నుంచి తెలుసుకోవాలి ఏది చేస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలను చదవాలి గ్రంథాలను చదవాలి సాంగత్యం చక్కటి సాంగత్యం చేయాలి అందరించి తెలుసుకోవాలి ఏది చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటామో కొంతమంది చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు ఆడుతుంటారు కానీ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని తెలియదు ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండడమే ఆనంద సూత్రం చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి ఆలోచించిందే చెప్పాలి మనసా వాచాకర్మణ ఏకంగా ఉండడమే త్రికరణ శుద్ధి కలిగి ఉండడము త్రికరణ శుద్ధి లేని వాడికి ఆనందము ఉండదుగాక ఉండదు త్రికరణ శుద్ధి ఉండేవాడికి ఆనందం ఉంటుందిగాక ఉంటుంది కనుక నువ్వు ఆనందంగా ఉండాలా త్రికరణ శుద్ధి కలిగి ఉండు నీకు తెలియందే మాట్లాడకు తెలిసిందే మాట్లాడు మాట్లాడిందే ఆచరించు ఆచరించిందే మాట్లాడు మనసులో ఒకటి పెట్టుకుని నోటితో ఇంకోటి మాట్లాడకు ఇవన్నీ కూడాను ఆనంద సూత్రాలు ఎవరైతే ఆనెస్ట్గా ఉంటాడో త్రీకరణ శుద్ధి కలిగి ఉంటాడో వాడే నిత్యము ఆనందమయుడుగా ఉంటాడు కనుక ఇది ఆనంద సూత్రం ఇది చెప్పాలి పిల్లలకి చెప్పాలి పెద్దలకి చెప్పాలి బంధువులకి చెప్పాలి శత్రువులకి చెప్పాలి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మరొక అద్భుతమైన ఆనంద సూత్రం ఏంటంటే ఒక పది రూపాయలు మనం పది బస్తాలు మోసి సంపాదించామనుకోండి ఆ పది రూపాయలు ఎంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తున్నాయో మన జేబు తండ్రి గారి జేబు నుంచి పది రూపాయలు కొట్టేస్తే ఆ పది రూపాయలు మనకు ఆనందాన్ని ఇవ్వవు పది బస్తాలు మోసి బస్తాకు రూపాయి చొప్పున సంపాదించి ఆ పది రూపాయలుంటే మనం మేఘాల్లో తేలుతూ ఉంటాం భూమి మీద ఉండవు కనుక కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మనకు ఆనందం ఉంది కానీ తేరగా వచ్చిన డబ్బుతో ఆనందం లేదు ఇది ఆనంద సూత్రం కష్టపడితేనే ఆనందము సోమరితనంగా ఉంటే దొంగతనాలు చేస్తే ఆనందం ఉండదు ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఆనందం ఉండదు ఒక దొంగతనం చేసిన పక్కవాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేడు త్రికరణ శుద్ధి ఉన్నవాడు అందరి కళ్ళలోనూ కళ్ళు పెట్టి చూస్తాడు శ్రీకృష్ణుడు ముందరొచ్చినా ఏమిటోయ్ కొంచెం చెప్పు అని ఆ శ్రీకృష్ణుడి కళ్ళలో కూడా శుభ్రంగా కళ్ళు పెట్టి చూస్తాడు ఈ త్రికరణ శుద్ధి ఉన్నవాడు ఏమాత్రం త్రికరణ శుద్ధి లేనివాడు ఎవరి కళ్ళలోనూ కళ్ళు పెట్టి చూడలేడు అదొక బతుక కనుక తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఈ యొక్క ఆనంద సూత్రాలను వెలికి ప్రజలకు పంచి పెడుతుంది సత్యం తెలుసుకోవడంలో ఆనందం ఉంది ధర్మం చేయడంలో ఆనందం ఉంది అందుకని సత్యం ధర్మం అన్నారు సత్యాన్ని నమ్ముకొని వాడు ధర్మాన్ని ఆనందం లేదు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్కే బుద్ధ పిరమిడ్ పార్టీ మాస్టర్స్కే అద్భుతమైన ఆనందం వస్తుంది వాళ్ళే ఆనందగాములుగా ఉంటారు శరీరాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆత్మని తెలియని వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటారు కానీ శాశ్వత ఆనందాన్ని అనుభవించరు ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళే ఆత్మని అనుభవించిన వాళ్లే శాశ్వత ఆనందంలో ఉంటారు అదే మోక్షము అపవర్గము నిశ్రేయస్సు శాలివేషను లిబరేషను ఎన్లైటన్మెంట్ నిర్వాణము ఇవన్నీ శాశ్వత ఆనంద స్థితి అంటే ఇంకా పాలు పెరుగు స్థితి దుఃఖము ఆనందమైపోయిన స్థితి పెరుగు తర్వాత మళ్ళీ పాలు కారనుక ఒకసారి శాశ్వత ఆనందం వచ్చిన తర్వాత ఇంకా మరి వెనుక వెనుక చూపు ఉండదు ఇంకెప్పుడు దుఃఖం రమ్మన్నా రాదు అలాంటి స్థితిని పొందాలంటే ప్రతి మనిషి ధ్యానంలో సహస్రాల చక్రం ఛేదించాలి సహస్రాల చక్రం ఛేదించినప్పుడు ఆ యొక్క వేయి పడేల పాము ఉత్తేజింపబడినప్పుడు ఆ యొక్క సహస్రదళ కమలం విచ్చుకున్నప్పుడు ఇంకా శాశ్వత ఆనంద స్థితి అదే మహాపరినిర్వాణ స్థితి ఆ స్థితిని జరుకుంటే వాడు సహజంగాని ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఎప్పుడు ఆనందంలో ఉంటాడు చేసినా ఆనందము చేయకపోయినా ఆనందం ఉన్నా ఆనందము లేకపోయినా ఆనందం కూర్చుంటే ఆనందము నుంచుంటే ఆనందం పడుకుంటే ఆనందము తిరిగితే ఆనందము మాట్లాడితే ఆనందము మౌనంగా ఉంటే ఆనందం కలిసి ఉంటే ఆనందము కలిసి లేకపోతే ఆనందము ఇవన్నీ కూడాను సహస్ర చక్రం యొక్క సహస్రదళ కమలము యొక్క వేయి పడగల పాము యొక్క స్థితు దట్ ఈ ద హయ్యెస్ట్ ఆనంద ఆఫ్ దమ్ ఆల్ కనుక ఈరోజు మనం ఎన్నో విషయాలు ఈ ఆనందం గురించి తెలుసుకున్నాం ఆనందాన్ని ఇంగ్లీష్లో ఎంజాయ్మెంట్ అంటారు ఆనంద శాస్త్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అంటారు ఆనంద శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అంటారు కనుక ఇది ఈరోజు మనం ఈ యొక్క ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి మనం తెలుసుకునే విషయాలు ఇవన్నీ మన చిన్న పిల్లలకి చెప్పాలి ఒక ఆడ మాగా కూడితే ఆనందం పెళ్ళి చేసుకుంటే ఆనందం పిల్లల్ని కంటే ఆనందం ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే పై లోకాల నుంచి ఈ లోకానికి వచ్చారని ఆనందం ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఈ లోకం నుంచి మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి వెళ్ళిపోయారని ఆనందం సెక్స్ ఆనందం సంభోగం ఆనందం ఏదైనా సక్రమంగా చేస్తే ఆనందం ఏదైనా అక్రమంగా చేస్తే దుఃఖం కనుక ప్రతిదీ ఆనందాన్ని ఇవ్వడం కోసమే సృష్టించబడి ఉంది ఈ యొక్క భౌతిక కాయం ఈ యొక్క చర్మచక్షువులు ఈ యొక్క కరణేంద్రియాలు ప్రతిదీ కూడాను సృష్టిలో ఆ యొక్క విరాట్ భగవత్ స్వరూపం చేత ఆనందంలో అందరూ జీవించడం కోసమే అన్నీ సృష్టించబడ్డాయి జంతువులను చంపకూడదు జంతువులతో ఆనందంగా జీవించాలి కోడిని చంపకూడదు కోడితో ఆడుకుని ఆనందించాలి కోడుకుని తిని కోడిని తిని ఆనందించకూడదు అది సరి అని ఆనందం కాదు కోడితో ఆడుకోవాలి చిన్నపిల్లలతో ఆడుకోవాలి ముసలి వాళ్ళతో ఆడుకోవాలి చెట్లతో ఆడుకోవాలి రాళ్లతో ఆడుకోవాలి తోటి మనుషులతో ఆడుకోవాలి దేవతాగణాలతో ఆడుకోవాలి పంచభూతాలతో ఆడుకోవాలి శ్రీకృష్ణుడితో ఆడుకోవాలి ఆయన కాళ్ళకి దండాలు పెట్టడాలు కాదు ప్రతి వాలు కూడాను ప్రతి ఇతరమైన వస్తువుతో మనిషితో జీవితో ఆడుకోవడానికే అన్నీ ఉన్నాయి ఆట ముఖ్యం పాట ముఖ్యం కనుక ఆటపాటలు నిత్యమైన ఆటపాటల్లోనే మునిగిలుతుంటారు పైలోక వాసు మనం ఎప్పుడైతే ఈ శరీరం చర్చిస్తామో పైలోకానికి వెళ్తామో అక్కడ ఎప్పుడు ఆటలే ఎప్పుడు పాటలే రకరకాల ఆటలు రకరకాల పాటలు రకరకాల ఆనంద డోలికలు రకరకాల ఆనంద విధులు రీతులు కనుక దాన్నే మనం స్వర్గము అన్నాం ఈ భూమిలోనే మనం స్వర్గస్థులై ఉండాలి జీవన్ముక్తిని సంపాదించాలి జీవించి ఉండగానే దుఃఖరాహిత్య స్థితి అంటే ముక్తస్థితిలో ఉండాలి అంటే ఈ యొక్క ఆనంద శాస్త్రం తెలుసుకోవాలి ప్రతిదీ పరిమితంగా ఉండాలి ఏది అతిగా ఉండకూడదు ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి ఏ విద్యను తిరస్కరించకూడదు ప్రతి విద్యను నేర్పిస్తూ ఉండాలి అందరికీ నేర్పించడంలోనే ఉండే ఆనందం అంతా ఇంత కాదు నేను ఎంతోమందికి ధ్యానం నేర్పించాను ధ్యానం నేర్పిస్తుంటే ఉండే ఆనందం ఎంతుందో అది నాకే తెలుసు ధ్యాన విద్యను నేర్పించని వాళ్ళకి ఆ ఆనందము తెలియదు అందరూ ధ్యానంలో కూర్చుని గంటలు గంటలు వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వస్తూ మాకు ఈ అనుభవం వచ్చింది నాకు యొక్క తలగా కనిపించాడు నా గత జన్మలు అని వాడు చెప్తుంటే నాకెంత ఆనందమో ధ్యానం చేస్తే వచ్చిన ఆనందం కన్నా ధ్యానం చేస్తే వచ్చిన ఆనందం వెయ్యింతలు గొప్ప పెద్దది కనుక ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప ఆనందాలను పొందుతూ ఉండాలి ఇప్పుడు ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి నేను మాట్లాడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో ఎందుకంటే ఆనందం గురించి ప్రచ ప్రపంచానికంత చెప్పడం అత్యద్భుతమైన ఆనందం కదా కనుక చూసారని నాకెంత ఆనందంగా ఉందో నా వాయిస్ ఇప్పుడు మీరు ఉంటున్నారు నా ముఖం చూస్తే నేను ఎంత ఆనందంగా ఉన్నానో మీకు తెలుస్తుంది యాక్చువల్లీ ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న ఈ రఘురాం గారికి తెలుసు ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో నా ముఖం చూస్తే తెలుసు కనుక ముఖం ఫేస్ ఇ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు మన ముఖం అనేది మన రూపల యొక్క మనసు యొక్క ప్రతిబింబం మనసు నిర్మలంగా ఉంటే మన ముఖం కూడా నిర్మలంగా ఉంటుంది మనసులో మలం ఉంటే ముఖం అంతా ముడితడు పడిపోయి చీకకు పడి వాడేదో వ్యధా కనబడతాడు మనకి మనసు నిర్మలంగా ఉంటే ఆ ముఖం బ్రహ్మ తేజస్సుతో ఉంటుంది ఎంత నిగ నిగదాడుతుంటుందో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ ముఖాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది లేకపోతే ఉమ్మాలనిపిస్తుంది ఆ కనుక ఈ ఆనంద శాస్త్రం ద్వారా మనసు ఎప్పుడు ఆనందమయంగా ఉంటే ఈ భౌతిక కాయం కూడా మన ముఖం కూడాను ఎంత అందంగా తయారవుతుందో ఎంత కళగా ఉంటుందో కనుక భౌతిక శాస్త్రం కూడాను ఆనంద శాస్త్రం మీద ఆధారపడదు మన భౌతికత కూడాను కూడాను మన యొక్క రూపలి ఆనంద స్థితుల మీద ఆధారపడింది కనుక ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని అక్కర్లేదు రూపల ఆనందంగా ఉంటే బయట ఫ్రెష్గా ఉంటాం బయట బ్యూటిఫుల్గా ఉంటాం రూపల ప్యూర్గా ఉంటే బయట బ్యూటిఫుల్గా ఉంటాం రూపల ఇంప్యూరిటీ ఉంటే బయట వికృతంగా ఉంటాం మన ఈ తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నిటినీ ప్రత్యేక పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటుంది ఈ యొక్క ప్రత్యేక పత్రిక నామకరణం కూడా చేయడం జరిగింది ఆనందో అనే యొక్క ఈ యొక్క మ్యాగజైన్ ద్వారా ఈ విషయాలన్నీ కూడాను బయటికి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ద్వైమాస పత్రిక ఇలాంటి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీసే ప్రతి ఊర్లోనూ ప్రతి పట్టణంలోనూ రావాలి అందుకోసం కృషి చేస్తుంది ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ జీవితంలో ఆనందం అనేది అప్పుడో ఎప్పుడో కాదు ఎప్పుడూ ఉండాలి అన్నదే మన చేయం మన అందరి ఛేయం వెరీ మచ్